రిహి కర్త ఇరవై రెండవ అధ్యాయం అంధకారంలో ఓ అనుభవం ఏటా గోదాదేవి కళ్యాణం రోజున శ్రీనివాసుడి దగ్గర నుంచి ఆలయ మర్యాదలతో ఒక పట్టు తమిళనాడులోని శ్రీవిల్లి గోదాదేవి అమ్మవారి ఆలయానికి శ్రీవారి బహుమతిగా వెళుతూ ఉంటుంది ఈ సాంప్రదాయం మొదలవటానికి కారణం ఒక తుఫాను రాత్రి కుండపోత వానలో పెనుగాలి భీవత్సంలో అంధకారంలో నాకు ఎదురైన అనుభవం శతాబ్దాలుగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి శ్రీవిల్లి పుత్తూరులోని అమ్మవారికి మధ్య అవినాభావ సంబంధం ఉంది అక్కడ అమ్మవారు అంటే గోదాదేవి శ్రీ మహావిష్ణువు సతీ భూదేవి అవతారమే అని చెబుతుంటారు చారిత్రక ఆధారాల ప్రకారం విష్ణు అనే మహా వైష్ణవ భక్తుడైన పెరియాళ్ళ వారికి తన తులసి తోటలో ఒక ఆడశిశువు దొరికింది ఆనందాశ్చర్యాలతో ఆ భక్తుడు ఆ శిశువు తనకి లభ్యం కావటానికి దైవ ఘటనగా భావిస్తూ ఆ శిశువుని పెంచుకుంటాడు ఆమె గోదాదేవి ఆ చిరంజీవికి మాటలు వచ్చిన దగ్గర నుంచి రంగనాథ అని కలవరిస్తూ పెరిగింది క్రమేణ ఆమెలో శ్రీరంగంలోని శ్రీరంగనాథుని పట్ల ప్రేమారాధన పెరిగిపోతూ వచ్చింది అనుక్షణం రంగనాథుని స్మరణ తప్ప మరో చింతన లేదు గోదాదేవికి చివరికి ఆమె రంగనాథస్వామినే వివాహమాడింది అయితే రంగనాథస్వామి చింతనలో పొంగిపొర్లే భక్తి పార్వశ్యంతో స్వామిని ఆరాధిస్తూ ఆశువుగా గోదాదేవి గానం చేసిన పదాలే నేటికి తిరుప్పావయిగా ప్రచారంలో ఉన్నాయి నిజానికి శ్రీరంగంలో శ్రీరంగనాథుడన్న తిరుమల మీద శ్రీ ఒకరే శ్రీ మహావిష్ణువు దక్షిణాది రాష్ట్రాల్లో మినేచ్ఛల దండయాత్రలు సాగిన కాలంలో శ్రీరంగంలోని రంగనాథుని ఆలయాన్ని భక్తులు మూసివేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఇతర విలువైన ఆభరణాలను తిరుమల కొండకు తరలించి శ్రీనివాసుని ఆలయంలో భద్రపరిచారు అలా శ్రీరంగనాథుడు తిరుమల ఆలయంలో అనేక సంవత్సరాలు ఉండిపోయారు మూలేచ్చుల దండయాత్రల తాకిడి క్షీణించిపోయాక ఆ విగ్రహాలను ఆభరణాలను తిరిగి శ్రీరంగం తరలించారు ఆ కారణంగానే ఇప్పటికీ తిరుమల ఆలయంలో అప్పట్లో రంగనాథుడు ఉన్న మండపాన్ని రంగమండపం అని పిలుస్తుంటారు మనకు తెలిసినంతవరకు ఒక శతాబ్దానికి పైగా సాగుతున్న సాంప్రదాయం ఏమిటంటే తిరుమలలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల కాలంలో స్వామివారికి శ్రీవిల్లి పుత్తూరు ఆలయం నుండి గోదాదేవి పేరు మీద ఒక వస్త్రం పూలమాలలు బహుమానంగా వస్తుంటాయి దీనికి ప్రతి తిరుమల నుంచి ఒక చీర ప్రసాదం అమ్మవారి ప్రతినిధికి పంపిస్తుంటారు పంతొమ్మిది నేను టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి దక్షిణాదిలోని అనేక ఆలయాలను సందర్శించాను కానీ శ్రీవిల్లి పుత్తూరు వెళ్ళటం ఎప్పుడూ జరగలేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కేరళలోని గురువాయూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక మండపం నిర్మాణం సందర్భంగా నేను గురువాయూర్ వెళ్ళటం సంభవించింది నా కార్యక్రమం ప్రకారం గురువాయు కార్యక్రమం తర్వాత నేను కారులో బయలుదేరి తిరువనంతపురంకి అక్కడ నుంచి తిరుచెందూరికి పత్తాళం మధురై తెరిచి శ్రీరంగం మీదుగా మద్రాసుకి రావాల్సి ఉంది నేను బయలుదేరబోయే ముందు పారి పత్తేదారు శేషాద్రి వచ్చి నేను తిరిగి వచ్చేటప్పుడు శ్రీరంగం దారిలో ఉన్న శ్రీవిల్లి కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే బాగుంటుందని సూచించాడు నిజానికి అంతకుముందు కూడా ఒకసారి అక్కడ అర్చకులు తిరుమల వచ్చినప్పుడు నన్ను కలిసి శ్రీవిల్లి పుత్తూరు రమ్మని ఆహ్వానించి ఉన్నారు శేషాద్రి చెప్పగానే నాకు మనస్ఫూర్తిగా అనిపించింది అవును అక్కడ అమ్మవారి దర్శనం చేసుకు ఆ తల్లి దీవెనలు తీసుకోవాలి నా ఆసక్తి గమనించిన శేషాద్రి నేను ఎక్కడ దారి మళ్ళితే శ్రీవిల్లి పుత్తూరు కూడా వెళ్ళగలను చెప్పాడు మీరు ఏ రోజు సుమారుగా ఏ సమయంలో అక్కడికి వెళ్ళగలరో చెప్తే నేను అక్కడి అర్చకులకు ఫోన్ చేసి చెప్తాను సార్ అన్నాడు శేషాద్రి కానీ అక్కడికి ఏ రోజు ఎన్ని గంటలకు వెళ్తానో నాకే తెలియదు అందుకే నువ్వేం చెప్పదు నేను వెళ్తాను లేవయ్యా అనేశాను కారెక్కేశాను ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయాను గురువాయుర్లో కార్యక్రమం పూర్తయింది తిరుచెందూరు మీదుగా కొత్తాళ్ళం వచ్చాను అప్పటికి నిర్ణీత కార్యక్రమంలో ఒకరోజు వెనకబడి పోయాను ఒకదానికొకటిగా అనేక సంఘటనలు నా కార్యక్రమంలో జాప్యాన్ని పెంచేసాయి లేట్ అవుతున్న కొద్దీ ఎంత త్వరగా మద్రాసు చేరుకుంటానా అన్న ఆత్ర పెరిగిపోతుంది ఉదయాన్నే బయలుదేరదాము అనుకున్నప్పటికీ బాగా లేట్ అయిపోయింది వాతావరణం మారిపోయింది బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందిట కుండపోతగా వానం మొదలైంది సాయంత్రం ఐదున్నర గంటలకల్లా మొదలై చేరాల్సి ఉంది కానీ రాత్రికైనా చేరగలమో లేదో తెలియని పరిస్థితి క్షణాల్లో ఆకాశంలో వర్షంతో పాటు మబ్బులు దట్టంగా కమ్మేశాయి చుట్టూ చిమ్మ చీకటి అలుముకుంది పది గజాల అవతల ఏముందో డ్రైవర్కి కనపడటం లేదు మేము ఏ ప్రాంతంలో ఉన్నామో కూడా తెలియటం లేదు నాకు ధీమా తగ్గలేదు ఎందుకంటే రోడ్డు బాగా ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే ఒక గంటన్నర రెండు గంటల్లో మధురై చేరుకోవచ్చు అని నా నమ్మకం డ్రైవర్ని ప్రోత్సాహపరచడం ఆరంభించాను రోడ్డు బాగుంది కదా మెలగా నడుపు పర్వలేదు మధురై చేరుకోయేలా చూడు అంటూ డ్రైవర్కి కూడా ధీమా ప్రయత్నం చేస్తున్నాను సడన్గా డ్రైవర్ కారు ఆపేశాడు ఆ చీకట్లో ఆ జడివానలో కారు హెడ్లైట్ల వెలుగులో మాత్రమే కనపడిన ఆ దృశ్యం చూసి అవాక్కైపోయాను అంత పెద్ద రోడ్డుకి గండి కారు ఒక అడుగు కూడా ముందుకు పోలేని పరిస్థితి నాలో పట్టుదల పెరిగింది కారు వెనక్కు తిప్పమన్నాను ఒక టీ దుకాణం కనపడిన చోట ఆ ఏ మార్గంలో వెళితే ఈ మెయిన్ రోడ్డుని మళ్లీ కలవగలం అని అడిగాం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేమింకో రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్ళి ఎడమ పక్కకు తిరగాలి ఆ రోడ్డు మీద నేరుగా వెళితే మధ్యలో ఓ ఊరు వస్తుంది ఆ ఊరు దాటగానే ఆ రోడ్డు కుడివైపుకు ఒక మలుపు తిరిగి ఈ మెయిన్ రోడ్డుని కలుస్తుంది వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారమే రెండు కిలోమీటర్లు వెనక్కి వచ్చాం ఎడమ పక్క రోడ్డులోకి తిరిగాం ఆ దారిలో ఉన్న ఊళ్ళోకి వచ్చేసరికి అక్కడ కరెంటు పోయింది ఊరి మధ్యలోకి వచ్చేసరికి కారు సడన్ గా ఆగిపోయింది నాకు చిరాకు వచ్చేసింది ఏమిటిది ఈ ప్రయాణం ఎలా అయిపోయింది అనుకుంటూ డ్రైవర్ని కారు ఎందుకు ఆగిపోయిందో దిగి చూడమన్నాను నేను గొడుగు పట్టుకోగా ఆ కుంభవృష్టిలో అంధకారంలో అతను నా మాట కాదని లేక కారు దిగి బాయినిట్ ఎత్తి డార్క్చులైట్ వేసుకుని ఇంజిన్లో ఎక్కడ లోపం ఉందో చూసే ప్రయత్నం చేస్తున్నాడు క్షణాలు నిమిషాలు ఓ పది నిమిషాల పాటు అలా వర్షంలో తడుస్తూనే ఇంజన్తో కుస్తీ పడుతున్నాడు అంతలో వర్షం ఒక్కసారిగా వెలిసింది గాలు తగ్గిపోయాయి అంతా చిమ్మ చీకటిగానే ఉన్నా వర్షం తగ్గింది కదా అని మేము ఎక్కడ ఉన్నామా అని విచారించాను అద్భుతం ఆ ఊరి పేరు శ్రీవిల్లి నాకు చీకటిలో తెలియలేదు కానీ తల్లిదండ్రులు చూస్తే పక్కనే అమ్మవారి గుడి గోపురం కనిపిస్తోంది అప్పుడే అప్పుడే నా జ్ఞాపకం వచ్చింది శేషాద్రి చెప్పిన విషయం నేను అనుకున్న కోరిక మనసులో మెదిలింది ఎలా మర్చిపోయాను మర్చిపోయినా ఇక్కడికే అలా వచ్చాను వచ్చినా నా ఇక్కడే ఎందుకు ఆగిపోయింది భయంకరంగా కురిసిన జడివాను ఇప్పుడే ఎందుకు ఆగిపోయింది కారు దిగాలను ఎందుకు అనిపించింది ఎన్నో ప్రశ్నలు సందేహాలు వాటికి సమాధానం వెతికే ప్రయత్నం చేయలేదు కోరుకున్న ప్రకారం అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకున్నాను డ్రైవర్ని తీసుకుని ఆలయంలో అడుగుపెట్టాను మరుక్షణంలో ఊరంతా కరెంటు వచ్చేసింది ఆలయంలో అర్చకులు నన్ను చూస్తూనే గుర్తుపెట్టారు సాధారణంగా ఆహ్వానించి అమ్మవారికి అర్చన చేయించారు అపారమైన తేజస్సు పడే చూస్తూ నన్ను నేను మైమర్చిపోయాను దారి తప్పబోయిన నన్ను దారి మళ్లించి తన దారిలోకి రప్పించి అమ్మవారే నా ఈ ఇప్సితాన్ని నెరవేర్చిందేమో అనిపించింది మేము బయటకొచ్చాక కారు క్షణాల్లో స్టార్ట్ అయ్యాం క్షేమంగా వచ్చేసాం ఆ అనుభవం కలిగించిన ప్రేరణ కావచ్చు నేను తిరుపతికి రాగానే ప్రతి ఏటా పాల్గొన మాసంలో ఉత్తర నక్షత్రం రోజున జరిగే గోదాదేవి కళ్యాణానికి శ్రీవెంకటేశ్వరుని తరఫున ఆలయ మర్యాదలతో పట్టు చీర వగైరా పంపాలని ప్రతిపాదించాను టిటిడి బోర్డు ఆమోదించింది గత ఇరవై ఏళ్లుగా ఇది అమలు జరుగుతూనే ఉంది